నిద్ర నిద్రలో దేహము పుష్టిని పొందుతుంది విశ్రాంతిని పుష్టిని పొందుతుంది నిద్రిస్తుంది రోగం వచ్చినప్పుడు మందు వేసుకుంటుంది అంటే మనస్సు మందుని తీసుకొచ్చి వేసుకునే వ్యవస్థ మనస్సు అంతే దర్శాలు ఇంకా మీకు దేనికి దేని ఆసక్తి అది అనాసక్త అంటే అసంగత అంటే ఆ లెవెల్లో మీరు ఆలోచించాల్సింది అంతకంటే భిన్నంగా దేహమునందు మీరు అభిమానం పెట్టుకునే దేహం ద్వారా దేహ సంబద్ధములైన పదార్థముల ఎందు వ్యక్తులయందు దేహముంటున్న ఇల్లు నా ఇల్లు దేహము యొక్క కొడుకు నా కొడుకు దేహము యొక్క భర్త లేక భార్య నా భర్త నా భార్య అనే ఆ విధంగా మీరు దేహాభిమానం పెట్టుకుని ఉన్నట్లయితే ఆసక్తి కనుక పెట్టుకుంటే ఆసక్తి అంటే అది చూపును కప్పివేస్తుంది ఆవరణము ఆవరణ చ్యుతి అంటున్నారు ఆవరణము ఆసక్తి అనేది మన జ్ఞాననేత్రాన్ని కప్పివేసుకుంది జ్ఞాననేత్రాన్ని ఎప్పుడైతే కప్పివేసిందో మీరు తప్పుదారిలో పయనిస్తారు ద్వైతము వ్యామోహంలో పడిపోతారు అవి కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రేమగా ఉండాలి జ్ఞానరూపుడై ఉండాలి చిన్మయుడుగా ఉండాలి సాక్షిగా ఉండాలి ప్రేమగా ఉండాలి ఆసక్తిగా ఉండకూడదు నేను నాది అనే అభిమానంలో ఉండకూడదు అలాగే మీరు అభ్యాసం చేసినట్లయితే మీ మనస్సులో గూడు ఆసక్తి అనే దోషము శిథిలమై మీరు ఆ అనాసక్త లేక అసంగత అస్పర్శయోగము అనేటువంటి స్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు కాబట్టి మీకు అప్పుడు అర్థమవుతుంది అసంగత అనేది ఎప్పుడూ ఉన్నదియే ఇది కొత్తగా వచ్చింది కాదు అని అర్థం మీరు ఏమాత్రం ప్యాషన్ లేక ఆసక్తి పెట్టుకున్నా అసంగత్వము ఏ కాలము ఉండేది కాదు అసంగత్వం సదా నాస్తి కిముత వక్తవ్యం నాస్తితి అసంగత్వము లేకుంటే సంసారబంధము తొలగిపోవుట అనేది సంభవము కానే కాదు అని వేరుగా చెప్పవలైనా చెప్పనక్కరలేదు కైముఖ్యం న్యాయం అలబ్ధావరణావే ృతి నిర్మలా ఆదౌ బుద్ధాస్తా బుద్ధ్యంత ఇతి నాయకా ధర్మా అంటే జీవులు అందరూ కూడా జీవులందరూ కూడా జీవులందరూ కూడా ఏమిటి అలబ్ధావరణ అంటే ఆవరణము యథార్థముగా లేనివారే పొంద శూన్యులే పొందబడిన ఆవరణ కలవారు కాదు ఆవరణ అనేది ఎలా ఉంటుందంటే ఉన్న ఉందని వరకు ఉంటుంది దీపం వెలిగి జ్ఞానం పుట్టగానే అది లేదని తెలుసుకోము అన్నది ఉందని మీద అనుకుంటున్నంతసేపు ఉంటుంది దీపం వెలిగించి చూసిన తర్వాత అదే ఎప్పుడూ లేదు అని తెలుసుకోవడం ఎప్పుడూ లేదు అని ఎప్పుడూ లేదు అని స్పష్టమైపోతుంది కాబట్టి ఆ దృష్టితో జ్ఞాన దృష్టితో ఇక్కడ చెప్తున్నారు అలబ్ధావరణ సర్వే అందరూ కూడా ఆవరణ లేనివారే ఇప్పుడు చూడండి అహమస్మి అనే ఆ సత్త ఆత్మరూపమైన సత్త తన యొక్క సత్త అది సర్వకాలములయందు ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉండే సత్యం అది ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకపోవడం అనే ప్రసక్తియే లేదు ఆత్మ సత్త అయితే తర్వాత అధ్యాత్మదృష్టి అని ఒకటి ఉండదు దృష్టిని అలవరుచుకోవాలి ఎప్పుడూ కూడా అధిభూతం కేసు చూస్తూ అదిగో ఇది భిన్నము అది భిన్నము అది భిన్నము అని లెక్కేసుకుంటూ కూర్చోవడం లేకపోతే అధిదైవము అని ఆ దేవత అక్కడుంది ఈ దేవత అక్కడుంది అని అలాగే అధిదైవము అలా ఉండకూడదు ఆ దృష్టిల్ని పక్కన పెట్టి భేద దృష్టిని అధ్యాత్మ దృష్టిని అలవర్చుకోవాలి అంటే అహమస్మి అనే అధ్యాత్మ దృష్టిని అలవర్చుకుంటే మీకు ఆత్మసత్త సర్వకాలముల ఎందు ఉండేది అని తర్వాత అది పూర్ణము ఆత్మసత్త ఎందు అపూర్ణత్వం ఏమీ లేదని మీకు స్పష్టమవుతుంది ఈ అపూర్ణత్వం ఎలా అనుభవానికి వస్తుందంటే ముందు మీరు బాహ్యము వందల వస్తువులను చూడాలి అదే సమయంలో దేహ అభిమానం కలిగి ఈ దేహమే నేను అని ఉండాలి అప్పుడు అవన్నీ నాకు లేవు కదా నేను అపూర్ణుడను అనేటువంటి భ్రమ మీకు తలుగుతూ నేను బాహ్యమునందలి వస్తువులను నిరంతరంగా చూడడం మానేసి చూసినప్పుడు కూడా ఇదంతా కూడా మిథ్యా అని తెలుసుకుని అహమస్మి అనే ఆత్మదృష్టి అధ్యాత్మ దృష్టిని కనుక మీరు అలవరుచుకున్నట్లయితే మీ పూర్ణత్వము మీకు అన్ని సందర్భములలో కూడా అనుభవానికి వస్తూనే ఉంటుంది కానీ దేహాభిమానమును కలిగి దేహమే అనుకున్నప్పుడు ఈ విశాలమైన సృష్టిలో ఒక ఆ ధూళి రేణువంత కూడా నేను కాకుండా అయిపోతాను ఒక దీనికి ఒక దృష్టాంతం చెప్తారా ఓ మహాత్ముణ్ణి ఒక బిజినెస్ మ్యాన్ భిక్షకు పిలిచాడు భిక్షకు పిలిచి ఆయన్ని లోపలికి తీసుకొచ్చాడు చూడండి ప్రాసాదం పెద్ద ఇల్లు ఇల్లు ఏవో పెద్దది కట్టుకుంటారు డబ్బులు ఉంటే ధనం ఉంటుంది కట్టుకుంటారు అది వాళ్ళ ఇచ్చ దాంట్లో తప్పేం లేదు కానీ ఆసక్తి పెట్టుకుంటారు ఒక పెద్ద ఇల్లు కట్టడం దాంట్లో మార్పులు ఇవేవి వేయటం ఆ తర్వాత ఇటాలియన్ మార్పులని ఈ మధ్యన ఇండియన్ మార్పులు వాడడం మానేసరం అంతా ఇటాలీ నుంచే వస్తుందని ఎవరు అంటున్నారు రైతు మార్పులు ఏదో తీసుకురా అది పరచడం అది పరిచి దాన్ని ఎలా చూసుకుని ఇంక మురిసిపోతూ ఉంటాం దాని మీద పాదాలను పెట్టి నడిచేది కదా దాని మీద నీళ్లు పడితే నీళ్లు ఉన్నాయని కనపడరు కాలు వేస్తే జారిపోతుంది వీడు యవనంలో ఉన్నప్పుడు జారిపోయినా ఏమీ అవదు మళ్ళీ లేచేస్తాడు బంతి నేల మీద పెద్ద వయసులో ఉన్నప్పుడు ఇవే చాలా హానికారకములుగా ఉంటాయి సో అటువంటి బాహ్యమునందు సో ఆ మహాత్ముడిని పిలిచాడు పిలిచి ప్రసాదమంతా చూపించాడు సరే ఆయన అంతా చూస్తున్నాడు అంత అయిపోయిన తర్వాత సడన్గా మొత్తం టూర్ అయిపోయింది విశాలమైన భవంతి సడన్గా అక్కడ టేబుల్ మీద గ్లోబ్ ఒకటి పెట్టాడు గ్లోబ్ ఉంటుందిగా అక్కడ టేబుల్ మీద అలంకార వస్తువు కింద పెట్టాడు గ్లోబు ఇది మాత్రం గ్లోబు ఇది ఏమిటండి అని అడిగాడు మహాత్ముడు గ్లోబ్ ప్రపంచ పటం దాని మీద ఉంటుందండి ఇక్కడ ఓహోలాగా ఇదంతా ప్రపంచమా మరి అయితే ఇండియా ఎక్కడుందంటే ఓ మూల చూపించాడు ఇదే ఇండియా మరి బాంబే ఎక్కడుందంటే దాంట్లో ఓ డాట్ చూపించాడు మరి బాంబేలో మీ ఇల్లు ఎక్కడుంది అని అడిగాడు ఆ డాట్లో కోటి ఇల్లు ఉన్నాయి ఒక ఇల్లు ఏడు లక్ష ఇళ్ళు లక్షల ఇళ్ళు ఆ డాట్లోనే ఉన్నాయి ఆ ఇంట్లో నువ్వెంతున్నావు చూసుకో కాబట్టి దేహదృష్ట్యా చూసుకున్నట్లయితే ఒక ధూళికణము కంట కూడా నేను తక్కువ దేహదృష్ట్యా చూస్తాను తర్వాత దేహదృష్ట్యా చూసుకుంటే మనం చుట్టూ ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూ ఉండేటువంటి పరిస్థితులకు బానిసలై ఉంటాం ఆ పరిస్థితులు మనల్ని చాలా గాఢంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి ఆ పరిస్థితులు అనుకూలిస్తే వీడి సుఖాలను ప్రతికూలిస్తే దుఃఖం దేహదృష్ట్యా వీడు అలాగే బతుకుతూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే మానవులు ఈ బిచ్చగాడు ఉంటారు చూడండి బిచ్చగాడు ఎప్పుడు ఓ పిసరంత సుఖం కోసం వెతుక్కుంటూ ఉంటారు ఎప్పుడు వాడు ఎటు ఇలా చూస్తూ ఉంటాడు ఎప్పుడు ఓ పావలా దొరుకుతుందా అని ఉంటాడు ఆ పావులా ఇప్పుడు వాడికి అర్జెంటుగా అవసరమా కాదా దట్ ఈస్ నాట్ ది పాయింట్ వాడు దానికి అలవాటు పడిపోయి ఉంటాడు ఎప్పుడు పావులా కోసం చూస్తూ ఉంటాడు అలాగే ఎప్పుడూ ఓ పిసరంత సుఖం కోసం వీడు వెతుక్కుంటూ ఓ పోనీ టీవీలో దొరుకుతుందేమో లేకపోతే పోనీ కొడుకేమన్నా ఒకసారి సుఖాన్ని నాకిస్తాడేమో లేకపోతే ఈ భార్య నాకు పిసరంత సుఖాన్ని ఇస్తుందేమో లేకపోతే ఈ బ్యాంక్ అకౌంట్ పుస్తకం ఒక పిసరంత సుఖాన్ని ఇస్తుందేమో అండ్ దీని నుంచి దానికి దాని దీనికి అలాగ వీడు పరిభ్రమిస్తూ ఉంటాడు చూడండి మానవుని యొక్క అజ్ఞానము ఇదంతా కూడా దోషం నుంచి వచ్చిందంటే అధ్యాత్మ దృష్టి లేకపోవడము అంటే వీడు ఈ బెగ్గరి కింద తయారయ్యాడే భోగలాలసతతోటి బిచ్చగాడులా తయారయ్యాడు వీడు అసలు స్వరూపం బిచ్చగాడు కాదు వీడు అసలు స్వరూపం రాజకుమారుడే శంకరులు ఇచ్చిన దృష్టాంతం తీసుకున్నట్లయితే ఆ ప్రిన్స్ వీడు అసలు కానీ తన రాజకుమారుడు అనేటువంటి తన స్వరూపాన్ని మరిచిపోయి వీడు బెగ్గరగా తయారయ్యాడు రాజకుమారుడు వీధులం పడి తిరుగుతో వీడి పరిస్థితి అయిపోయింది కాబట్టి మనిషి తన దైవీ ప్రకృతి తన దైవీ స్వరూపాన్ని గురించి అధ్యయనం చేసి తెలుసుకోవాలి ఆధ్యాత్మ దృష్టిని తెలుసుకోవాలి ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానము అంటే దేహపరిచ్ఛిన్నమైన జీవాజ్ఞానం కాదది ఆత్మజ్ఞానము అంటే దేహమునకు అతీతమైనటువంటి ట్రూ సెల్ఫ్ ద వన్ సెల్ఫ్ అద్వయ ఆత్మయే ఆత్మ దాని యొక్క జ్ఞానం ఈ అద్వయ ఆత్మ కేవలము నా ఆత్మ మాత్రమే కాదు సకల ప్రాణుల యొక్క ఆత్మ కూడా అదే ఆత్మజ్ఞానం అంటే సర్వభూతాత్మ భూతాత్మ అది ఆత్మజ్ఞానం అటువంటి ఆత్మజ్ఞానాన్ని వీడు పొందాలి ఆ ఆత్మస్వరూపమున్నదే మన స్థితి మన మనుగడ ఉన్నది ఈ దేహేంద్రియాలలో చెలిస్తూ ఒక జీవిత ప్రవాహం సాగుతోంది అంటే దాని మూలంలో అశుద్ధమైన ఆత్మచైతన్యమే గలదు జీవితము నది వంటిది నది ఎలా ప్రవహిస్తూ ఉంటే అడుగున బెడ్రాక్ ఉంటుంది ఆ విధంగా ఈ జీవితం ప్రవాహమునకు మూలంలో దృఢంగా నిశ్చలంగా ఆత్మచైతన్యమే ఉంటుంది దానిని మనం తెలుసుకుని పూర్ణమైనటువంటి స్వాతంత్ర్యాన్ని స్వంతం చేసుకోవాలి మన చుట్టూ ఉండే ప్రకృతి దీని వెంట మీరు ఎంత పడ్డా మీకు అది స్వా శ్రీడముని ఇవ్వలేదు మీకు అది మోక్షాన్ని ఇవ్వలేదు మీకు మోక్షాన్ని ఎవళ్ళో ఒక గిఫ్ట్ కింద ఉపహారం కింద ఇతరులు మీకు ఇవ్వలేరు అగ్నివరుణుడు ఇంద్రుడు ఇత్యాది దేవతలు కూడా మీకు ఉపహారంగా మోక్షాన్ని ఇవ్వలేదు గురువు కూడా మీకు మోక్షాన్ని పొట్లంగట్టి వేదిలో పెట్టలేదు ఆఖరికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అయినా జ్ఞానం వీడు తెలుసుకుంటే మోక్షాన్ని ఇస్తాడు తప్ప వీడు తెలుసుకోకపోతే ఆయన కూడా అలాగా దూరంగానే ఉండిపోతాడు కాబట్టి మోక్షాన్ని మీరు తెలుసుకోవాలంటే ఇవాడు సింప్లీ రియలైజెడ్ ఎలాగంటే నా స్వరూపము పూర్ణము ఈ పూర్ణమైనటువంటి ఆత్మతత్వము నా నుండి ఏనాడు దూరము కాలేదు కేవలము బుద్ధి అందలి దోషముల వలన మాత్రమే ఈ ఆత్మతత్వము నాకు అందకుండగా కప్పివేయబడి ఉన్నది తప్ప ఏనాడు నాకిది దూరము కాలేదు అని వీడు అధ్యాత్మ దృష్టిని అలవరుచుకుని తెలుసుకోవాలి అలబ్ధాల స్వప్రకృతి నిర్మల స్వరూపము చేతనే మీరు పుణ్యపాపములకు అతీతులు కిల్పిషం అనే పదానికి శంకరులు ఆయన గురుజినం భాష్యంలో వృజినం అని వస్తుంది ఐదో అధ్యాయంలో వృజినం అంటే పాపము అని అర్థం కానీ ఆయన ఏమంటారంటే అక్కడ పుణ్యం కూడా పాపమే సర్వం జ్ఞానప్లమైన ఇవ వృజినం పుణ్యం కూడా ఇక్కడ వృజినమే పాపం కాదు పుణ్యం పుణ్యమే పాపం పాపమే పాపము వృజినమే పుణ్యము వృద్ధీనమే ఎందుకని బంధిస్తాయి రెండు కూడా రెండింటినీ కూడా జ్ఞానము దూరం చేస్తుంది కాబట్టి మనిషి తన స్వరూపాన్ని తెలుసుకోవాలి ఎలాగ తెలుసుకోవడము నీవు తెలుసుకొనగోరినట్లయితే తెలుసుకుంటావు జిజ్ఞాస కనుక ఉన్నట్లయితే జ్ఞానము నీకు లభిస్తుంది మనం ఏం చేసామంటే మన స్వరూపాన్ని విస్మరించి కూర్చున్నాం ఈ సంసారంలో పడిపోయి మన గమ్యములు మరిచిపోయింది ఎప్పుడైతే గమ్యం మరిచిపోయారో మన ప్రయాణము కూడా అవక అవకతవకగా అడ్డదిడ్డంగా తే మహాత్ములు చెప్పాడు ఒక ఆయన దగ్గర కారు ఉంది కొత్త కారు బెస్ట్ కారు కస్టమ్మేడ్ రోల్స్ రాయిస్ కారు ఇంకా అంతకంటే గొప్పకారు ఉండదు దాని నిండా ఫ్యూయిల్ ఉందండి ఫ్యూయల్ ప్లెంటీ ఆఫ్ ఫ్యూయిల్ ఉందండి రోడ్లు విశాలమైన రోడ్లు ఆటంకం అనేది లేదు ఆఖరికి రెడ్ లైట్ కూడా లేదు అలా వెళుకుతూ ఉండొచ్చు అమెరికాలో ఉంటాయి అలాగే రోడ్లు న్యూయార్క్లో మొదలైతే శాన్ ఫ్రాన్సిస్కో దాకా వెళ్ళిపోవచ్చు మూడు మైళ్ళు ఎక్కడా రెడ్ లైట్ కూడా రాదు రెడ్ లైట్ ఉండదు ఎదురుగా ట్రాఫిక్ ఉండదు కండి మే నో రెడ్ లైట్ నో ట్రాఫిక్ ఇండియా ఆపోజిట్ డైరెక్షన్ మీరు న్యూయార్క్లో ఏటీ వెస్ట్ జాతి వాషింగ్టన్ బ్రిడ్జ్ దగ్గర మొదలవుతుంది ఏటీ వెస్ట్ కారులో మంచి కార్లో కూర్చుని ఆ ఏటీ వెస్ట్లో నేను ఫస్ట్ లేన్ వెరీ హై స్పీడ్లే సెకండ్ లేన్ మీడియం స్పీడ్లే థర్డ్ లేన్ వదిలిపెట్టేయండి అది లోకల్ వాళ్ళు వెళ్తారు దాంట్లో ఫస్ట్ లేన్లో కానీ సెకండ్ లేన్లో కానీ కారు వేసి కారులో కూర్చుని ఆ లేన్లో కారు పెట్టేసి క్రూజింగ్ స్పీడ్లో పెట్టేయడం దాన్ని అంటే డెబ్బై మైళ్ళ స్పీడ్ పెట్టేసి ఫిక్స్ చేసేయడం అదే అలా స్టీరింగ్ బట్టలు కూర్చుంది రెడ్ లైట్ రాదు ఫ్రీ వే అంటారు దాన్ని దాని పేరు ఫ్రీ వే ఎక్స్ప్రెస్ వే మరో రెడ్ లైట్ మీకు రాదు చికాగో నగరం దాటేస్తారు ఇంకా మహానగరాల మీద దాటుకుండా పోతారు రెడ్ లైట్ అనేది ఉండదు ఎక్కడ ఈ ఫ్రీవే మీద మళ్ళీ మీరు పెట్రోల్ కోసం కానీ భోజనం కోసం కానీ బయటికి రావాలి కానీ ఆ లేన్ లేకపోతే మీరు భోజనాపేక్ష లేకుంటే పెట్రోల్ మీ ఉండిపోతే మీరు ఆ లేన్ నుంచి బయటకు రానక్కర్లా ఎనభై మైళ్ళ స్పీడ్లో మీరు కొన్ని గంటల తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలో తేళ్తారు అటువంటి రోడ్డు మీద వీళ్ళు డ్రైవ్ చేసుకున్నారు నో ఆబ్స్టకల్ ఎనివే ఓకే కానీ ఒక్కటే సమస్య అదేమిటంటే వీడికి ఎక్కడికి వెళ్లాలో తెలియదు అదే కథ మన జీవితాలు అలా ఉంటాయి డబ్బులు సంపాదిస్తారు భోగాలను ముగిస్తారు ఇల్లు కడతారు పెళ్లి చేసుకుంటారు పిల్లలు అంటారు మరొకటి అంటారు కర్మలు చేస్తారు పూజలు చేస్తారు తీర్థయాత్రలు దానాలు ఇవన్నీ చేస్తారు ఏమిటి ల లక్ష్యం ఏమిటి అన్నది మాత్రం అదొక్కటి మినహాయించి అనేహం లేదు మానవ జీవితం నిస్సందేహంగా ఆయుధంగా నడుస్తూ ఉంటుంది చాలా అజ్ఞానావరణము చాలా బలమైన అజ్ఞానావరణం మనము దారి తప్పి ఈ సంసారంలో పరిభ్రమిస్తూ ప్రకృతి నిర్మలా మన పుణ్యపాపములకు అతీతమైనదే ఒక శుద్ధమైనటువంటి అనుశాసనబద్ధమైన అంతఃకరణం మనం తయారు చేసుకోగలిగితే మనము చేరుకోవలసిన లక్ష్యము ఈశ్వరుడని ఆ లక్ష్యాన్ని మనం హృదయంలో ఆత్మరూపంగానే చేరుకుంటామని మనిషి తెలుసుకుని కృతార్థుడవుతాడు మనకి ఇంద్రియముల ద్వారా మనస్సు ద్వారా చూసేటువంటి ప్రపంచము భేదంతో నిండియే కనపడుతుంది కానీ ఆత్మజ్ఞానము అంటే సూక్ష్మమైన జ్ఞాననేత్రమును తెరుచుకుని మనం చూడగలిగితే అధ్యాత్మ దృష్టితో చూడగలిగితే ఇంద్రియముల ద్వారా గ్రహింపబడే ఈ భేదమునకంతకు మూలంలో అద్వయ ఆత్మచైతన్యమే గలదు అని మనకు తెలిసిపోతుంది కాబట్టి దర్స్ ఆఫ్ పెర్ఫెక్ట్ యూనిటీ మన చుట్టూ ఉండే ప్రపంచము వెనుక ప్రపంచమునకు మూలంలో మన హృదయంలో ఉన్నటువంటి ఈ నేను నాది అహంకారము మమకారములు ఇమోషన్స్ బుద్ధి వీటన్నిటికీ మూలంలో ఒకే ఆత్మచైతన్యము గలదు ఒకే తత్వము అద్వైయతత్వము గలదు అని మనకి తెలిసిపోతుంది ఎటొచ్చి మనము జిజ్ఞాసూలమై ఆ తత్వాన్ని తెలుసుకునేందుకు మనం కృషి చేయాలి ఆ ఆత్మచైతన్యము అనే ద్వారాన్ని సాక్షి అనే ద్వారము వద్దకు వెళ్ళి సాక్షి రూపంగా ఉంటూ ఆ ద్వారం దగ్గర నిలబడి ఉన్నట్లయితే ఆ ద్వారము తెరుచుకుంటుంది కనుక ఎవరైతే ఈ ప్రయత్నాన్ని చేస్తారో ఈ సాధనని చేస్తారో వారందరూ తప్పనిసరిగా కృతార్థులవుతారు కొందరు కృతార్థులవుట కొందరు కాకుండుట అనే ఏమీ లేదు ఎందుకంటే అందరూ ప్రకృతి నిర్మల స్వభావము చేతనే నిర్మలమైన వారు అందరూ కూడా సరియే ప్రకృతి నిర్మలా ఆదిబుద్ధ అని ఇంతకు ముందు వచ్చింది ఆదిబుద్ధ ఆదౌ బుద్ధా ఆదిబుద్ధ అంటే టు బిగిన్ విత్ యువర్ ఎజ్ఞాని అంటే టైమ్లెస్లీ యువర్ ఆత్మస్వరూపులమై ఉన్నారు దీనికి ఒక దృష్టాంతం చెప్తారు పాలు ఉన్నాయనుకోండి పాలులో వెన్నుంది శ్రీకృష్ణుడు వెన్నా ఈ దృష్టాంతం చూసారా అది ఫిజికల్గా యథార్థంగా విన్నా అన్నది పెట్టుకోకూడదు ఫిజికల్గా ఇప్పుడు కొంతమంది భాగవత సప్తాహం మొదలు పెడతారు మొదలుపెట్టి ఈ ఫిజికల్ ఐటమ్స్ అన్నీ ప్రవేశపెడతారు దాన్ని దాన్ని ఫిజికలైజ్ చేసేస్తా అయితే కొంతమంది ఏమంటారంటే నువ్వు అలాగే దాన్ని ఆత్మతత్వ రూపంగా పెట్టుకోకాయా భాగవతం అలా వర్కౌట్ కాదు దాన్ని ఫిజికలైజ్ చేయమని అంటే ద్వైతవాసన బలంగా ఉన్నప్పుడు భేదవాసన బలంగా ఉన్నప్పుడు అలాగే కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ భక్తులందరినీ కలెక్ట్ చేస్తారు కలెక్ట్ చేసి వాళ్ళకి ఏదైనా కొంత తత్వం బోధించవచ్చు కదా తత్వం బోధించకుండా అక్కడ ఒక ఆల్టర్ పెడతారు ఒక పెద్ద శ్రీకృష్ణ విగ్రహం పెడతారు మీద ఏం పోనీ విగ్రహం ఉంటే తప్పే ఉందని మీరు అనుకుంటారు అంటే నీ పర్పస్ ఏమిటి ఆత్మతత్వాన్ని బోధించటానికి ఊనుకునే ఇక్కడ నేను దక్షిణామూర్తి విగ్రహాన్ని ఇలా పెట్టాననుకోండి మీరు ఎంతసేపో దక్షిణామూర్తిని చూస్తూ ఉంటారు నన్ను చూస్తూ ఉంటారు మీరు జీవులుగా నిలబడి ఆత్మస్వరూపాన్ని వింటూ ఉంటారు అది వాట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇట్ ఈస్ మీరు జీవభావాన్ని మర మర మరిచీట్లా చేస్తుందా ఇక్కడ విగ్రహం పెడితే ఆ విగ్రహం ఎదురుకుండా పెట్టుకుని నేను ఇక్కడ కూర్చుని పాఠం చెప్తున్నానంటే ఆ విగ్రహం పెట్టుకుని చెప్తున్నానంటే నేను జీవభావాన్ని విశ విడిచిపెట్టి చెప్తున్నట్ట అట్టి పెట్టుకుని చెప్తున్నట్ట మరి మీరందరూ ఏం చేయాలి విగ్రహం పెట్టి చెప్తే జీవభావాన్ని అట్టి పెట్టుకుని వినాలా విడిచిపెట్టి వినాలా దీని అభిప్రాయము ఎవరిలో చేసిన దాన్ని విమర్శించటం ముందు కాదు ఐఎమ్ ఎగ్జామినింగ్ ఇట్ హిట్ అలాగే ఓ కుర్రాడికి కృష్ణుడు వేషం వేసి పక్కన నిలబెడతాడు వాడికేమో ముర్రలు ఒకటే కూడా ఈ మధ్య మధ్యలో కాఫీ తాగేప్పుడు కాఫీ తాగడానికి ఇంట్లో కలిసి ఆర్కెస్ట్రా పెడితే వాళ్ళు పాడుతూ ఉంటారు ఈ మురళి పెట్టి చుట్టూ ఇంకో అరడదని అమ్మాయిలకి పరికి నీళ్ళు వాళ్ళని పెడితే వాళ్ళు ఇలా ఇలా చిన్న చిన్న కొండలు పట్టుకుని వీళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు సుశారా ఎప్పుడారా ఇది అర్థాలు పాప స్కూల్ పిల్లలు వాళ్ళకి పరికి నీళ్ళు వాళ్ళు గోపికలు అనమాట వాళ్ళందరికీ చెరవకుండా ఇవ్వటం అలంకారం చేసి వాళ్ళు తిరిగిలైపోయి ఈ కృష్ణులు వేషం వేసిన వాడు చుట్టూ తిరుగుతూ ఉంటారు వీడు మొరలు ఇలా వీళ్ళు తిరుగుతూ ఉంటారు ఇక్కడ ఆర్కెస్ట్రా దంచేస్తూ ఉంటారు ఈయేమో టిఫిన్ కాఫీ తింటూ ఉంటాయి ఎందుకండి అనవసరం కదండి అలాగా దశమ స్కంధంలో గోపికాభక్తి యొక్క తత్వాన్ని చెప్పాలి కానీ ఇక్కడ ఇంత వ్యవస్థ చేసి పెట్టి మీరు గోపికా తత్వాన్ని ఎలా చెప్పగలరు ఈ వ్యవస్థ ఏం చెప్తోంది గోపికలు అనే అమ్మాయిలు శ్రీకృష్ణుడు అనే అబ్బాయిలు చుట్టూ తిరిగారనే చెల్లిపిట్లా లేదది అదే గోపికా తత్వం అంటే ఎవరు వెళ్ళి అదే గోపికా తత్వం అంటే ఇట్ ఈజ్ నాట్ కాబట్టి ఆ మీరు భేదాన్నే పట్టుకునే వేలాటితో దాన్ని ఎప్పుడూ విడిచిపెట్టే ప్రయత్నం కూడా చేయకుండా పైగా You contradict yourself, సెల్ఫ్ ఒకవైపున ఆత్మ పరమాత్మ బ్రహ్మాండం ఉండడం ఇంకోవైపు భేదాన్ని పరిపుష్టం చేస్తూ ఉండడం ఎట్ ఎవ్రీ స్టెప్ యూ కాంట్రడిక్ట్ యు నెగేట్ యువర్ సెల్ఫ్ యూ కండెమ్ యువర్ సెల్ఫ్ యూ రిజెక్ట్ యువర్ సెల్ఫ్ ఎప్పటికీ స్వరూప పరిజ్ఞానం అయిన తర్వాత కుచేలుడు అండం కుచేల ఉపాఖ్యానంలో ఉండే తత్వాన్ని పట్టుకోకుండగా కుచేలుడు యొక్క లక్షణం ఏమిటి ఎంత కష్టాన్నైనా దారిద్ర్యాన్నైనా అనుభవిస్తాడు తప్ప కామ్యకర్మ చేయండి దేవుడి దగ్గరికి కామలతో వెళ్ళడు కామ్యకర్మ పరిత్యాగానికి కుచే అది చెప్పడు నిష్కామ కర్మయోగం ప్రభాబు ఇదేం చెప్పడు అది చెప్పడు ఒక బస్తా అటుకులకు ఆదరిస్తాడు ఒక బస్తా అటుకుడు ఈ అటుకులన్నీ ఆ బస్తాలు తీసుకుని వీళ్ళు పెట్టుకుంటారు ఈ వాలంటీర్స్ ఉంటారు ఈయన భాగవతం చెప్పడానికి ఒక ఇరవై మంది వాలంటీర్స్ ఎందుకండి పోలండి ఏదో వాలంటీర్స్ అవసరం కూర్చోబెట్టడానికి దానికి అంటే పర్వాలేదు ఈ వాలంటీర్స్ ఏం చేస్తారంటే ఈ అటుకులు మోటర్లు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉంటారు ఈయన సూచన ఇవ్వగానే వాళ్ళు అటుకులన్నింటినీ ఈ భక్తుల మీద చదువుతారు భక్తుల మీద అటుకులు చల్లడం ఇలాంటి వెకిలి వేషాలు వేసి సో అంటే కుచేల తత్వం అంటే అటుకుల్ని చదువుతారు అటుకులు నెల మీద పోయొచ్చాలాగా ఈవేళ అటుగులతో చేసిన స్వీట్ ప్రసాదం అది కుచేలోపాఖ్యానం ఉన్నప్పుడు తర్వాత శ్రీకృష్ణుడు గోపికలు ఇది ఉన్నప్పుడు వెన్న ప్రసాదంగా పెట్టడం వెన్న వెన్న ప్రసాదం ఏమిటండి పిచ్చియల్లో పిచ్చి అది వెన్న ప్రసాదం వెన్న ప్రసాదం ఎక్కడైనా ఉందో అసలు ప్రపంచంలో అలాగా ఇటువంటి విడ్డూరాల చేసి వీళ్ళందరినీ చేత వెన్న తినిపించడం అది ఏమీ తినడానికి అనుకూలంగా ఉండదు కానీ వీడు ప్రసాదం తిరు పేరు పెట్టి దాన్ని అదోకాశం కూడా వింపుతాడు రోడ్లో వేసింది వెన్నంటే హృదయమునందలి ప్రేమకు సంకేతం శ్రీకృష్ణుడు దొంగిలించాడు అంటే మన ప్రేమను ఆయన తీసుకున్నాడు మన ప్రేమను తీసుకుంటాడు శ్రీకృష్ణుడు గోపికుల ఇళ్లలో వెన్న ఒక్కటే దొంగిలించేవాడు ఇంక ఏది దొంగిలించాడు అక్కడ బంగారు పాత్రలు ఉన్నాయనుకోండి అవి తీసుకోడు ఆ వజ్రాలు వైరుద్యాలు నగలు అవే తీసుకోడు డబ్బు దశకం పెట్టుకుంటే అంటే వెన్న ఒక్కడే ముట్టుకు అంటే అర్థం మీ హృదయంలో ఉండే ప్రేమ తప్ప దేవుడికి మరేదీ అక్కర్లేదు నీ డబ్బు నీ భేషజములు నీ అహంకారం ఇవి ఏమీ ఆయనకి నువ్వు ద్రవ్యం నువ్వు మెప్పించలేవు ప్రేమ ఇస్తే మెచ్చుకుంటావు నీకు వశుడవుతాడు అని ఇలా చెప్పుకురావాలి భగవతాన్నంతా ఇలా చెప్పుకురావాలి చెప్పుకొస్తే దానిని కొంత మీరు నిర్వహించినట్లు అవుతుంది అలా కాకుండా ఫిజికలైజ్ చేసి పారేసి అలా చేయటము చాలా దురదృష్టము ఇదంతా డైగ్రెషన్ ఈ డైగ్రషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పాలల్లో వెన్న ఉన్నట్టుగా మీలో ఆత్మ చైతన్యము ప్రకాశిస్తూ ఉన్నది మీరు ఆ చర్నింగ్ చేసి వెన్న కానిదాని అంతని కూడా తిరస్కరించి వెన్నని పట్టుకోవాలి అని నేను చెప్దామనుకుని ఎటెటో వెళ్ళిపోయాను కాబట్టి ఎలాగ చర్నింగ్ ఎలాగో తెలుసునండి ఆత్మవిచారము ఇంక్వైరీ అండ్ మెడిటేషన్ ధ్యానము శ్రవణం చేయాలి మళ్ళీ స్వామి రామతీర్థ ఇత్యాది మహాత్ముల యొక్క గ్రంథాలను ప్రేమతో పఠించాలి ధ్యానం చేయాలి అది చర్ణి అప్పుడు ఆ వెన్న అంటే ఆత్మ చైతన్యంతో ఆ సమావేశం లభిస్తుంది అలా చేయాలి అంతేకాని వెన్నని చిలికే అది ఏదో ఇక్కడ కొనుక్కొచ్చి ఈ రోజులో లభిస్తుంది విజయవాడ దగ్గరికి వెళ్తే ఇంత బకెట్ వెన్న ఇస్తాడు ఓ టన్ను వెన్న కూడా ఇస్తాడు అది తీసుకొచ్చేసి అందరికీ పొట్లలో కట్టు పెద్ద పెట్టాం అబ్బా భాగవత ఎంత చేశారు లక్ష రూపాయల బిల్లు మూడు లక్షల కలెక్షన్ అంటే ఇలా తయారు చేశారు ద్వైతం పెట్టేసి దాంట్లో దాంట్లో ఉండే అద్వైతత్వాన్ని కట్టు వేస్తారు అలా చేసుకోకూడదు మన స్వరూపము నిర్మలము ఆదిబుద్ధులము తా ము తథా ముక్త అంటే ఆదౌ ముక్త ఆదిబుద్ధా ఆదిముక్త బుద్ధ్యంత ఇది నాయకా అదిహుత శుద్దం శంకరే వ్యాఖ్యానం చేస్తారు తేషా ఆవరణ్యుతిర్నాస్ బ్రువతా అభ్యుపగత మండి ఆవరణ చ్యుతి ఈ ద్వైతులకు లేదు అని చెప్పారు కదా ఆవరణ చ్యుతి లేదు అని మీరు చెప్పారు ఆవరణ్యు తేషాం ఆవరణ చుతి నాస్తి బువతాం అనేటువంటి చెప్పేటువంటి మీకు అనే ఆచార్యుల్ని ప్రశ్నిస్తున్నాం పరపక్షం అనమాట మీరు వాళ్ళకి ఆవరణ చ్యుతి లేదు అని మీరు చెప్పినట్లు కదా మరి అయితే బ్రువతాం తరిహి అలా చెప్పినట్లయితే స్వసిద్ధాంతే అభ్యుపగతం మీ సిద్ధాంతంలో మీరు దీన్ని స్వీకరించారన్నమాట ఏమిటి ధర్మానం ఆవరణం అంటే ఈ జీవులకు అజ్ఞానము యొక్క ఆవరణము గలదోని మీరు ఒప్పుకున్నట్టేగా ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి లేదు వీళ్ళకుంది అని చెప్పినట్టుగా చెప్తే అయితే జీవులకు ఆవరణం యథార్థంగా ఉందన్నమాట ఈ బంధము సత్యమేనని మీరు అంగీకరించినట్లయిందే అంటే తే మేము అంగీకరించలేదు చీకటి ఉంది అన్నాం కానీ చీకటి కనబడుతోంది అన్నాం అంతేగాని చీకటి సత్యము అనలేదు తెలిసిందండి సో సినిమాలో చాలా దుఃఖం ఉందాయా కరుణరసం అధికంగా ఉందాయా అన్నారు ఆ సినిమా అంతా కరుణరస ప్రధానంగా ఉందన్నాం అంటే కరుణరసము సత్యము అన్నట్టదు అయితే ఇంకో సినిమాలో శృంగార రసము బాగుంది అన్నారు శృంగార రసం బాగా ప్రతిపాదించారు అన్నారు అనుకోండి అంటే అది సత్యమన నేత్రుచ్యతే మరి ఏమంటారు అలబ్ధావరణ అంటే వీరికి ఆవరణము పొందబడి ఉన్నది కాదు అది వ్యాఖ్యానిస్తారు చూడండి అలబ్ధం ఆవరణం అవిద్యాది బంధనం ఏషా తే ధర్మా అలబ్ధావరణా బంధనరహిత ఇర్థ అంటే పొందబడని ఆవరణము గలవారు అంటే ఆవరణము లేనివారు ఆవరణము అంటే అజ్ఞానము దాని వలన కలిగే భ్రాంతి ఆదిశబ్దం చేత భ్రాంతి దేహాదులు ఎందుకు భ్రాంతి అహంకార భ్రాంతి ఇవ్వ ఇదే ఆవరణము ఇది యథార్థంగా ఉన్నవాళ్ళే వాళ్ళు కాదు అంటే అందరూ కూడా బంధనము లేని వాళ్ళే ఒక కంటాడు నేను దాసుని అంటూ ఉంటాడు ఆదురా తమ్ముడు నువ్వు దాసుడు కాదు నువ్వు ప్రభువే నువ్వు ప్రభుడవే అవ్యవే నేను ప్రభుడను కాదు నేను ప్రభుని యొక్క దాసుడను అందుకే నువ్వు ప్రభుడి దాసుడు కాదు నువ్వు ప్రభుడురే మురారి మురారి స్టోరీ మీరు గుర్తు చేసుకుంటే సరపడుతుంది అలబ్ధావరణ సర్వే ప్రకృతి నిర్మలా అది అంటే అవిద్వాంసుల దృష్టిలో అజ్ఞానము యొక్క ఆవరణముంది కానీ తత్వవేత్తల దృష్టిలో అజ్ఞానము యొక్క ఆవరణం కూడా కల్పితమే ఆనందగిరి అలాగా దాన్ని చెప్పండి అవిద్వదృష్ట్యా అవిద్యావరణం సిద్ధతి నా తత్వదృష్ట్యా ఇప్పుడు భూమి మీద నిలబడి చూస్తే ఇదిగో వెళుతుంది ఇది పోగలు ఇది చేకటి అని మీకు తేడాలు కనబడుతాయి అంతరిక్షంలోకి వెళ్ళి చూస్తే పైకి బాగా పైకి వెళ్ళి చూస్తే పొగలు లేదు చీకటి లేదు అసలు పొగలు చీకటి అనే తేడాలే లేవు అదే రకంగా ఆత్మతత్వము అనే ఉన్నత స్థానంలో నిలబడి చూస్తే అందరూ ఆత్మస్వరూపులుగా కనపడతారు తప్ప ఎవరో కొంతమంది అజ్ఞానులుగా కండెమ్ చేయబడి ఉండరు కానీ ఇక ద్వైతంలో కండెమ్నేషన్ ఎటర్నల్ డామినేషన్ అని వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఈ ద్వైతులు ఏం చేశారో తెలుసునండి వాళ్ళు రాక్షసులు దేవతలోని పెర్మనెంట్ డివిజన్ చేసి పెట్టారు దేవతలు దేవతలే దేవతల్లో కూడా బ్యాడ్ గై అప్పుడప్పుడు రావచ్చు అది సంగతి కానీ దేవతలు దేవతలే రాక్షసులు రాక్షసులే వాళ్ళలో గుడ్ గై ప్రహ్లాదులు లాంటి వాడు అకేషనల్గా వస్తాడు కానీ వాళ్ళు స్వతహాగా రాక్షసులే అని పెర్మనెంట్ డివిజను తర్వాత నిత్య సూర్యులు అని కూడా అంటే వాళ్ళు ఎప్పుడూ వైకుంఠంలోనే ఉంటారు నిత్యంగా ఎందుకని కాలాతీతంగా ఎప్పుడూ అక్కడే ఉంటారు ఎందుకని జ్ఞానులేదు అంటే వాళ్ళకి ఎప్పుడూ అజ్ఞానం లేదు మరి మనందరం ఏమిటి మనందరికీ ఇప్పుడు అజ్ఞానం ఉంది తర్వాత పోతుంది మరి వాళ్ళెవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎప్పుడూ పోతుంది అంటే నిత్య జ్ఞానులు కొంతమంది కొంతకాలం జ్ఞానులుగా అజ్ఞానులుగా ఉన్న తర్వాత జ్ఞానులు కాబోయే వాళ్ళు కొంతమంది పెర్మనెంట్ అజ్ఞానులు వాళ్ళు మరి వాళ్ళ పని Eternal Damnation Eternal Damnation అన్నది క్రిస్టియానిటీలో ఉంది ఇస్లాంలో ఉంది మన ఇండియాలో ఈ ద్వైతవాదుల యొక్క కొన్ని కల్ట్స్లో ఉంది ఎటర్నల్ డామినేషన్ ఎమేజింగ్ స్వామి ప్రభవానంద మొదలైన వాళ్ళందరూ కూడా పాయింట్అవుట్ చేశారు స్పిరిచువల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాలో వీళ్ళు పాయింట్అవుట్ చేశారు ఇలా ఎటర్నల్ డామినేషన్ అనే దాన్ని పెట్టారు వీళ్ళు అది క్రిస్టియానిటీ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పారు ఎందుకంటే సెయింట్ ఎగ్జావియర్ ఎవడో వచ్చాడో అక్కడికి ఆ గోవా దగ్గరకో కేరళ దగ్గరకో వచ్చి క్రిస్టియానిటీ సెయింట్ థామస్ వీళ్ళు వచ్చి ఆ క్రిస్టియానిటీ ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళు ప్రవేశపెట్టినప్పుడు శుద్ధంగా ఉండి ఆ తర్వాతి కాలంలో ఆ చర్చ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ పాపం అనేది ఒకటి ఉందని పర్మనెంట్గా ఫిక్స్ చేసిన సందర్భంలో దాని ప్రభావం వెళ్ల మీద పడింది అని చెప్పారు వీళ్ళు ఎందుకంటే దీస్ ద్వైటింగ్ సార్ లేటర్ టు ఆల్ దాట్ హిస్టారికల్గా కూడా ఎనీవే కాబట్టి ఆత్మ స్వరూపంలో బంధం అనేది అజ్ఞానం యొక్క ఆవరణ అనేది యథార్థంగా లేదు ప్రకృతి నిర్మలా స్వభావ శుద్ధా మీరు స్వభావం అంటే స్వరూపాన్ని అర్థం మీరు స్వరూపము చేతనే శుద్ధులు అంటే పాపపుణ్యములకు అతీతులు అంటే మనము ఈ దేహమే నేను అనే నమ్మికలో బతుకుతూ ఉంటాం ఆ నమ్మికని ప్రశ్నించటం మొదలుపెట్టాలి ఈ దేహం అధ్యాత్మ దృష్టి అలవరుచుకుని ఈ దేహము నేనా అని ఆలోచించాలి విచారణ చేయాలి తర్వాత మనస్సు అనేది ఆ ఆత్మచైతన్యం యొక్క సర్ఫేస్ ఫినామినంగా ఉంటుంది రాగద్వేషాలన్నీ కూడా సర్ఫేస్ కాన్షియస్నెస్లోనే ఉంటాయి కాన్షియస్నెస్ లోతులోకి వెళ్తే రాగద్వేషాలు ఉండవు మీరు ధ్యానం చేసినప్పుడు రాగద్వేషాలు ఉండవు ఆ లోతులో మళ్ళీ బయటకు వచ్చేస్తే రాగద్వేషాలు ఆరంభమవుతాయి ఆ సర్ఫేస్ కాన్షియస్నెస్లో ఉండే కంటెంట్ని దాన్ని యథార్థంగా స్వీకరించకూడదు దాని లోతులో అనంతమైన ఆత్మచైతన్యం గలదు మీరు ఆ సత్యాన్ని గుర్తించాలి సముద్రము య అలల మీద విహరించి వాడికి సముద్రము యొక్క గాంభీర్యం కానీ వైశాల్యం కానీ అనుభవానికి రాదు అలాగే ఆ మనస్సు యొక్క పైపూర్లలో రాగద్వేషాలలో విహరిస్తూ ఉండే సంసారికి ఆ లోపల ఆ మనస్సుకి లోపలే బంధరహితమైన శుద్ధమైన పుణ్యపాపములకు అతీతమైన ఆత్మస్వరూపము అనంతము ప్రకాశిస్తూ ఉంటుంది అది తెలుసుకోలేకపోతూ ఉంటాడు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ సత్యాన్ని గుర్తించాలి జగత్తు నేను దేహము దేహభావంతో ఉన్న నేను పరిచ్ఛిన్ను నేను నేను జగత్తు ఈ జగత్తు నేను ద్రష్టాదృశ్యము అనేది ఉంది చూసారా ఇది కేవలము ఇంద్రియములు మనస్సు సాపేక్షంగా ఉంటుంది ఆ సర్ఫేస్ లేయర్స్ ఆఫ్ మైండ్లోనే ఈ ద్వైతం మనకు అనుభవానికి ఆ థాట్స్ అన్నవి ఆ వస్తూ ఉంటాయి అవి సముద్రం మీద వచ్చే పిల్ల కెరటములు అంటే వాటికి డెప్త్ ఏమీ ఉండదు ఆ కెనటములే సత్యమని మనం అనుకోకూడదు మీరు మనస్సులో ఆ కెరటములు లేకుండా మనస్సు ప్రసన్నంగా ఉన్న సందర్భంలో ఆ డెప్త్ ఆ అద్వయ ఆత్మతత్వము మీకు అనుభవానికి వస్తుంది తర్వాత ఈ సర్ఫెస్లో వచ్చేటువంటి అనుభవములన్నీ కూడా చాలా క్షణికాలుగా ఉంటాయి ఓ ఉంటుంది ఇంకో పోటు ఉంటుంది సుఖమైన అంతే దుఃఖమైన అంతే రాగద్వేషాలు క్షణికాలుగా ఉంటాయి చాలా తత్క తత్కాలం నుండి మళ్ళీ పోతుంది దాని స్థానంలో మరొకటి వస్తూ ఉంటుంది పెరాజ్ మీరు ఆత్మస్వరూపాన్ని ధ్యానంలో కనుక దాని కూడా మీరు అన్నట్లయితే అది యథార్థము వెరీ రియల్ ఆ విధమైన అనుభవం మీకు కలుగుతుంది తర్వాత మైండ్ మన ముందు చూపించేటువంటి జగత్తు చాలా చంచలంగా చలముగా ఉంటుంది అది స్థిరంగా ఉండదు ఇదిగో ఇది అనుకునే లోపల అది మారిపోతుంది మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లాగా ఎవడు ఎవడి మిత్రుల్లో తెలియదు ఎవడు ఎవడి క్షేత్రంలో తెలీదు అలా మారిపోతా ఉంది నేను అనుకునేవాడిని టీఆర్ఎస్ టీడీపీ వీళ్ళు కలిసి ఉంది వారు కానీ ఇప్పుడు తెలిసింది వీళ్ళు కలిసి ఉండడం ఏంటి ఒకరినొకళ్ళు కలి చేసుకుంటున్నారు తిట్టేసుకుంటున్నారు వీళ్ళకి ఎప్పుడు మానేశారు రా వాళ్ళు మంచి నేత మైత్రి ఉండాలేమో పోయిందలయన్స్ వచ్చింది ఆ తర్వాత విడిపోయారు కొన్ని విడిపోతే విడిపోవచ్చు అంతలా తిట్టుకోవడం ఎందుకు ఒకళ్ళు ఒకళ్ళు ఏం కలిసి ఉండొచ్చు కదా ఏ అంత విడ్డూరమైన అర్థం కదా వీళ్ళు వీళ్ళు వీళ్ళు మిత్రులు అయి ఉండాలి అంటే కాదు వాళ్ళు వాళ్ళు కొట్టేసుకుంటుంటే ఇంకా మిత్రులు ఏంటి సో ఈ మైండ్ ప్రతిపాదించే జగత్తు అలాగే ఉంటుంది అధ్యాత్మంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఉన్నదే అది చాలా యథార్థము దాన్ని కనుక మీరు ధ్యానం ద్వారా శాస్త్ర విచారం ద్వారా అనుభవానికి తెచ్చుకోగలిగితే ఈ జగత్ ఇది స్వప్న సదృశ్యమని ఇది ఎలమెంట్ అది ఇలా ఉన్నా పర్వాలేదు అలా ఉన్నా పర్వాలేదు ఫికర్ కన్నే కానీ అన్నట్టుగా దాంట్లో ఇది ఇలా ఉందని అలా ఉందని సుఖం మనం సంతోషించాల్సింది లేదు దుఃఖించాల్సిందే లేదు జగత్ అంటే అలాగే ఉంటుంది అది మిథ్య అది స్వప్నము దాని గురించి పెద్ద ఉత్సాహాన్ని చూపించేది లేదు నిరుత్సాహపడేది లేదు అలా అసంగంగా ఉండడమే సత్యము ఆత్మ చైతన్యం మాత్రమే యథార్థమైనటువంటి వస్తువు నేను ఆత్మస్వరూపుడను నిత్య శుద్ధుడను నిత్య బుద్ధుడను నిత్యముక్తుడను అనే విషయాన్ని ఆ జ్ఞాని ఆ సాధకుడు తెలుసుకోగలుగుతాడు కాబట్టి ప్రకృతి నిర్మలా స్వభావ శుద్ధా ఆదౌ బుద్ధా ఈ ఆదిబుద్ధులు అందరూ కూడా ఆదిబుద్ధులే ఈ విషయాన్ని మనం చూసి ఉన్నాం తథా ముక్త ముక్తులు కూడా ఆదిముక్తులు కూడా జ్ఞానము మోక్షమో మనతో ఉన్నాయి ఎందుకంటే అస్మాత్ నిత్యశుద్ధ బుద్ధముక్తస్వభావా ఇది శంకరాచార్యుల ఫేవరైట్ సమాసం నిత్యముగా శుద్ధులు నిత్యముగా బుద్ధులు నిత్యముగా బుద్ధులు అంటే సదైవ జ్ఞానస్వరూపా అని అర్థం ఒకప్పుడు దేహం స్వరూపం ఒకప్పుడు మనస్సు స్వరూపం అలా ఉండదు సర్వదా జ్ఞానమే స్వరూపముగా నిత్యముగా ముక్తులు అది వారి యొక్క స్వరూపమే మోక్షము మరైతే నా స్వరూపమే జ్ఞానము నా స్వరూపమే మోక్షము అయితే నేను ఆత్మను తెలుసుకుని మోక్షాన్ని పొందుతాను మరి ఈ మాట ఏంటండి ఇది రేపు క్లాసులో చూసాం ఓం పూర్ణమ పూర్ణమిగం పూర్ణ పూర్ణము దశ్యతే పూర్ణశ్య పూర్ణమరాజ పూర్ణిమే వాశిష్యే శాంత శాంత శాంత హే ఓం శ్రీ గురు ప్రో నమ హి